ేహరాజు బ్రహ్మణస్పత అనష్ం సేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభాస్మదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యవ నరోమం సరస్వతీరీ వేదవినాశి నిత్యం ఏనమ్యయం సురుష పా తిహంతిక ఆత్మస్వరూపమునెరిగిన జ్ఞాని ఆత్మజ్ఞాని తాను ఏ కర్మను చేయడు ఇతరుల చేత ఏ కర్మను చేయించడు అంటే అలా స్తబ్ధుగా పడుతుంటాడు అని కాదు అభిప్రాయం ఆయన అభిప్రాయం ఏంటంటే ఆత్మజ్ఞాని ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు అదే ఆత్మజ్ఞానం యొక్క మౌలిక లక్షణం ఎలాగంటే ఇక్కడ ఈ ఉపాధి ఉపాధి వ్యక్తి నిర్మించుకున్న ఉపాధి కాదు ఇంకా ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్ అహంకారము అక్కడ నిలిచి ఉంటుంది ఆ అహంకారమే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నట్టుగా ఇప్పుడు ఈ అహంకారమే సర్వము అన్నట్టుగా మనకు ఏది అహంకారమునకు చెందిన అంశము ఏది అని మీరు పరిశీలించినట్లయితే ఈ స్థూల దేహము అహంకారమునకు చెందినది కాదు స్థూల దేహము ప్రకృతికి చెందినది ఫుడ్ బాడీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ ఆహార ఆహారం నుంచి నిర్మాణమైన దేహము పాంచభౌతిక దేహము అంటే ప్రకృతి కన్న బిడ్డ ఈ స్థూల దేహం ఇకపోతే మనసు కూడా భౌతికమే సూక్ష్మాంశ ప్రకృతి యొక్క మనసు మనస్సు నిర్మాణమైనది ఇంద్రియములు మనస్సు దేహము వీటి ఎందు ఒక ప్రాణశక్తి ప్రకటమవుతూ ఉన్నది ఈ ప్రాణశక్తి సర్వజగద్వ్యాపకమైనటువంటి శక్తి ఆ శక్తియే ఇక్కడ ప్రకటమై ఇక్కడ జరిగేటువంటి వివిధ కార్యములకు అది మూలంగా ఉన్నది తర్వాత విజ్ఞాన శక్తి కూడా ఆ ప్రకృతి ఆ మాయాశక్తి యొక్క ప్రభావం చేతనే ఆ ప్రాణశక్తి చేతనే విజ్ఞాన శక్తి కూడా ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడ ఫంక్షన్స్ యాక్షన్స్ ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి చూడటము వినటము మొదలైన ఫంక్షన్స్ ఉన్నాయి మననము సంకల్పము మొదలైనటువంటి మానసికములైన వ్యాపారములు కూడా ఉన్నాయి అంతేగాని వీటినన్నింటినీ నెత్తిమీద వేసుకునేటువంటి ఈగో అనేది ఏమీ లేదు కర్త లేదు కర్మ కర్మలు క్రియలు మాత్రమే ఉన్నాయి నేను కర్తనే అని వీడు అనుకుంటున్నాడు కదా నేను కర్తనే అని అనుకుంటున్నప్పుడు ఆ నేను అనేదానికి వాస్తవమైన అర్థము పరమాత్మ వాస్తవమైన అర్థం ఆత్మ చైతన్యం అదే కదా నేను అంటే మరి ఆత్మ చైతన్యానికి నేను అనే అర్థం చెప్పుకున్న వాడికి వాడిని విద్వాంసుడు అంటారు నేను అనేదానికి దేహేంద్రియ మనస్సంఘాతం అనే అర్థం చెప్పుకున్న వాడినే అజ్ఞాని కాబట్టి అజ్ఞానికి కర్మలు ఉంటాయి చెప్పిస్తే వాడికి ఎందుకంటే కర్తృ కర్తను నేను చేసేవాడను నేను అనేటువంటి కర్తృత్వంలో అజ్ఞాని ఉంటాడు ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు ఇది ప్రతిపాదన ఆత్మ చైతన్యమునందు కర్తృత్వం ఉన్నదా లేదా పాయింట్ సపోజ్ ఆత్మ చైతన్యమునందు కర్తృత్వము లేదు అని తెలిసిందనుకోండి అప్పుడు నేను ఏమిటి నేను ఈ దేహాది సంఘాతమా లేక నేను ఆత్మ చైతన్యమా అనే ప్రశ్న వేసుకోవాలి అప్పుడు దానికి సమాధానం ఏమిటంటే నేను దేహాది సంఘాతమే అనుకోవడం పేరే అజ్ఞానం నేను ఆత్మ చైతన్య స్వరూపుడను అని కనుక నిర్ధారణ అప్పుడు ఇంకా ఎందుకు కర్తృత్వము లేదు అంటే విద్వాంసుడు ఆత్మజ్ఞాని కర్త కాడు కంఘాతం తాను కర్త కాడు ారయిత చేయించేవాడు కూడా కాదు ఇది వ్యవస్థ దీని మీద అక్కడ శంక ఏమిటంటే ఇక్కడ టెక్నికల్ గా శంక ఏమిటంటే కర్మలు ఎవళ్ల కోసం శాస్త్రం చెప్పింది ఇప్పుడు శాస్త్రం కర్మల్ని బోధించకపోతే సమస్య లేదు లౌకికులు ఈ కర్మలు చేయ ఆ కర్మలు చేయని చెప్తూ ఉంటారు వాళ్ళ మాటని తీసి పక్కన పెట్టచ్చు వేదంలోనే కర్మలని చేయమని బోధించిన వాక్యాలు ఉన్నాయి వాటికి ఏదో ఒక గతిని కల్పించాలి ఇప్పుడు దీంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే వేదము కర్మకాండ తీసి పక్కనట్టండి పరగటే ఒకటి రిజెక్ట్ చేయటం అప్పుడు ఇంకా దానికి గతిని కల్పించే పూచి మీ మీద ఉండదు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ముందుకు వెళుతున్నారు అష్టావక్ర గీత మొదలైన స్థానాల్లో అలాగే ఉంటుంది ఈ ఈ కర్మకాండకంతకీ గతిని కల్పించి దాన్ని రికగ్సైజ్ చేసి దానికి ఒక మోహ హోదాని కల్పించేది ఎవరికి పట్టింది ఈ పూచి అంతా ఈ థీలాజియన్స్ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు దానికి అంతకీ ఒక వ్యవస్థని కల్పించడం ఇదో పనే కాబట్టి అదంతా తీసి పక్కనటువంటి అనవసరం అది అది ఆత్మ ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం లేదు పలకడే ఒకటి అదొక పరిస్థితి శంకర్లు కూడా చేస్తారు ఆత్ని కూడా చేస్తారే ఈ దట్ ఆల్సా బట్ అంత అంత కరాఖండిగా ఉండడం పద్ధతి కాదు కర్మకాండం ఉన్నది ఉపాసనలు ఉన్నాయి వాటికి కొంత వ్యవస్థని కల్పించి వ్యక్తి యొక్క ప్రోగ్రెస్ లో అవి భాగాలు వ్యక్తి పుట్టడంతో వాడు ఆత్మజ్ఞానం అయిపోలేడు కదా ఎవరు వివిధ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ లో భాగంగా కర్మకాండ కూడా మనం స్వీకరిద్దాం స్వీకరించి దానికి ఒక వ్యవస్థను కల్పించి దాన్ని రికన్సైల్ చేసుకుని ముందుకు వెళ్దాము అని ఇంకొక వ్యవస్థ శంకరుడు శంకరుడికి బుద్ధుడు మొదలైనటువంటి అవతారాలకి వచ్చిన తేడా అక్కడే ఉంది బుద్ధావతారానికి శంకరునికి భేదం ఎక్కడంటే బుద్ధుడు మొత్తం కర్మకాండనంతరే తిరస్కరించి ముందుకు వెళ్ళిపోయాడు కర్మకాండని కూడా రికన్సైల్ చేసి అందరూ సన్యాసులు కాలేరు కదా బుద్ధుడు చెప్పి బుద్ధుడు యొక్క సిద్ధాంతంలో అందరూ సన్యాసులు అయినప్పుడు సన్యాసం కానిది లేనేలేదు అసలు అందరూ సన్యాసులు అయిపోవలసిందే అది అలాగే అక్కర్లేదు అలాగా వర్క్అవుట్ కాదు అది కాబట్టి అది ఒక లెవెల్లో అది అలా ఉండనివ్వండి కర్మకాండకు కూడా మనం వ్యవస్థను చూపించి ప్రయత్నం చేద్దాము ఇది అంటే రిలిజియన్ అండ్ ఫిలాసఫీ ఈ రెండింటికి సింథసిస్ ఇది ఈ మొత్తం ఎఫర్ట్ అంతా ఆ మోడల్లో నడుస్తూ ఓకే ఇప్పుడు కర్మలు ఉన్నాయి కర్మలు ఎవళ్ల కోసం విధించినట్లు కాదు అంటే కర్మలు ఎవళ్ల కోసం విధించినట్లు ఆత్మస్వరూపం తెలియని కోసం విధించినట్లు అంటే అజ్ఞాని కోసం కర్మలు విధించినట్లు సరే మరి ఆత్మ జ్ఞానం ఎవళ్ళ అదే అజ్ఞాని కోసమే జ్ఞాని కోసం జ్ఞానం ఎందుకు కాబట్టి ఇప్పుడు అజ్ఞాని అనేవాడు ఉంటే వాడి కోసం కర్మలు విధింపబడ్డాయి వాడి కోసం జ్ఞానం విధింపబడింది అంటే ఇప్పుడు మరి తేడా ఏముంది అక్కడ ఏదో కొంత తేడా ఉండాలి కదా తేడా విశేష నోపద్యతే సో అవిధుష కర్మాణ విధి అంతే కర్మలు అవిద్వాంసునకే జ్ఞానము అవిద్వాంసునకే అజ్ఞానికే తేడా ఏముంది ఇంకా కర్మలకి జ్ఞానానికి తేడా ఒకటి చూపించాలి కదా నువ్వు అని ఒక టెక్నికల్ గా అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు అనుష్ఠేయస్య భావాభావ విశేషోపత్తే దీన్ని సంగ్రహ భాష్యం అంటారు ఆ ప్రశ్నకి సమాధానం సంగ్రహంగా ఒక్క మాటలో చెప్తారు చెప్పి దాన్ని వివరిస్తారు తర్వాత ఇది భాష్య శైలి సో ఎలాగంటే ఇప్పుడు అజ్ఞానికే కర్మలను విధిస్తారు అజ్ఞానికే జ్ఞానాన్ని కూడా బోధిస్తారు కానీ రెండింటికి తేడా లేదని నువ్వు అనుకోద్దు తేడా ఉంది విశేష ఉపపత్తే తేడా సిద్ధిస్తోంది విశేషం అంటే తేడా ఏమిటో తెలుసునా తేడా కర్మలను విధించిన సందర్భంలో అనుష్ఠేయము అంటే చేయదగిన కర్మ అనుష్ఠేయ భావ జ్ఞానాన్ని బోధించిన సందర్భంలో అనుష్ఠేయ అభావ చేయాల్సిందేమీ ఉండదు తెలుసుకోవాల్సిందే కానీ చేయాల్సిందేమీ ఇంత తేడా ఉంది నిన్న మీకు దృష్టాంతం చెప్పాను తాడు చూసి పామని భ్రమపడతాడు భ్రమపడి భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఈ భయం నుంచి విముక్తిని కోరుతాడు మానవుడు భయం నుంచి విముక్తి అనవసరం అలాగే భయంలోనే బతుకు అంటే అది అర్థం లేని మాట భయం నుంచి విముక్తిని కోరుతాడు ఇప్పుడు వాడికి నీకు త్రాడును చూసి పామును భ్రమపడ్డ సందర్భంలో భయం నుంచి విముక్తి రెండు రకాలుగా కల్పించవచ్చు ఒకటి నీవు పాము భయాన్ని పోగొట్టే వ్రతాన్ని చెయ్యి అని చెప్పచ్చు చెప్పారనుకోండి అప్పుడు వాడి అనుష్ఠేయం ఉంటుంది వాడు చేయాల్సింది ఉంటుంది అనుష్ఠేయ భావ ఏమండి అది పాము కాదు అది త్రాడు అని బోధించవచ్చు అని బోధించినప్పుడు అనుష్ఠేయ అభావ అనుష్ఠేయమే ఉండదు ఇంకా ఇంకా బోధించిన తర్వాత వాటి తర్వాత ఏం చేస్తానండి అది పాము కాదు త్రాడు అని బోధించారు అది తెలుసుకున్నాడు జ్ఞానం కలగాలి జ్ఞానం కలగకపోతే బోధించే ఉపయోగం ఏమిటి తెలుసుకుని ఆ తర్వాత ఏం చేస్తాడు ఆ తర్వాత చేయడం ఏమిటండి ఇంకేం చేయడు త్రాడు పాము త్రాడు చూసి భయపడ్డాడు ఇప్పుడు త్రాడని తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ మయాన్ని ఊపిరి పీల్చుకుని కూర్చుంటాడు ఇంక చేసేది ఏం అనుష్ఠేయ అభావ అదే త్రాడు చూసి పాముని భయపడ్డ సందర్భంలో ఆ భయాన్ని పోగొట్టే వ్రతం ఒకటి బోధించాననుకోండి నేను వ్రతం ఉన్నాయి ఓ వ్రతాన్ని బోధించచ్చు బోధిస్తే ఆ వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది అనుష్ఠేయ భావ ఎంత తేడా ఉందో చూడండి రెండూ అజ్ఞానికే రెండు భయపడుతున్న వానికే కానీ ఒక దాంట్లో అనుష్ఠేయం ఉంటుంది ఇంకో దాంట్లో అనుష్ఠేయము అంటే చేయదగినది ఉండదు ఇంత తేడా ఉంటుంటే తేడా లేదంటే తేడా ఉంది అని సంగ్రహంగా చెప్పి దాన్నే వివరణ అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం అగ్నిహోత్రాది కర్మ అనేక సాధనోపసంహారపూర్వకం అనుష్ఠేయం ఇప్పుడు నీ ముక్కు ఏదైనా అడిగారనుకోండి ఇదిగో నా ముక్కు ఇది డైరెక్ట్ మెథడ్ ఆయన అనివారు భగవాన్ రమహర్షి అనిగారు డైరెక్ట్ మెథడు ఇండైరెక్ట్ మెథడు ఇదిగో నా ముక్కు ఇది డైరెక్ట్ మెథడు ద్రావిడ ప్రాణాయామం అని ఉంటుంది అంటే ద్రావిడ ప్రాణాయామం అంటే ద్రావి అలా చేసి ద్రావిడ అంటే ద్రావిడ దేశం అక్కడ ప్రాణాయామం చేయడం ముక్కు పట్టుకోవాలి కదా ద్రావిడ ప్రాణాయామం నీ ముక్కు ఏజెంట్కి ఇది నా ముక్కని చూపిస్తుంది ఇలా ఇప్పుడు మీకేం కా మీరు కోరిది ఏమిటి మీకు వాడి వా అంటే స్వర్గం కావాలి స్వర్గం సరైన స్వర్గాన్ని ఎత్తిపోటుకుంటావా స్వర్గాన్ని ఏమిటి నీవు స్వర్గం ద్వారా కోరేది ఏమిటి అంటే అక్కడ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి అవి కావాలి సరేనాయా భోగాలు ఉంటాయి సరే వాటి ద్వారా కోరిదేమిటి నువ్వు మనిషికి తనకి ఏది కావాలో కూడా వాడికి తెలియదు తనకి ఏది కావాలో వాడికి తెలీదు సో స్వర్గం స్వర్గాది భోగ సాధనముల ద్వారా నీవు కోరీది ఏమిటంటే ఆనందము ఆనందాన్ని కదా నువ్వు కోరేది సో ఇప్పుడు ఆనందం కావాలంటే స్వర్గంలో ఏవో నాట్య ప్ర నాట్య కార్యక్రమాలు ఉంటాయి అవి చూస్తే ఆనందం కలుగుతుంది అవి చూడాలంటే స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే అగ్నిహోత్రాది కర్మలు చేసుకోవాలి చేసుకుని స్వర్గానికి వెళ్ళి ఆ నాట్యం చూసి ఆనందించచ్చు పద్ధతి ద్రావిడ ప్రాణాయామం అది ఇంకో పద్ధతి ఏమిటంటే ఆత్మ ఆనంద స్వరూపము అని తెలుసుకుంటే ఆనందం ఇప్పుడే వస్తుంది నీకేది కావాలో చూసుకో ఇప్పుడు ఈ రెండో పద్ధతిలో చేయాల్సిన కర్మ చాలా ఉంటుంది ఈ జ్ఞాన పద్ధతిలో చేయాల్సిందేమో తెలుసుకోవటం ఈ రెండు పద్ధతి తేడా ఉంది తేడా లేదంటే తేడా ఉంది అని వివరిస్తున్నారు ఇది ఎలాగంటే అగ్నిహోత్రాది విద్యార్థ జ్ఞానోత్తర కాలం ఇప్పుడు అగ్నిహోత్రాన్ని చెప్పే విధున్నది అగ్నిహోత్రం అంటే ఒక కర్మది పొద్దున్న సాయంకాలం చేయాలి రోజుకు ఒకసారి చేసేది కాదు రెండుసార్లు చేయాలి ఒక రోజు చేసేది కాదు యావ్జీవం అగ్నిహోత్రం పోతి బతుకున్నంత కాలం చేయాలి అంటే ఉదాహరణకి సూర్యోదయం అవుతుండగా ఇంకా బతుకున్నాడు అనుకోండి అగ్నిహోత్రం చేసేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు కానీ సూర్యాస్తమయం దాకా బతుకున్నాడు అనుకోండి అగ్నిహోత్రం చేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు ఆ విధ ఎలాగ ఉండే నేనేమీ ఎగ్జాట్ చేయట్లేదు విధలాగా సో మరి వైదికులు అలాగే ఉంటారు సంధ్యావందనానికి అలాగే చెప్పారు సో తెల్లవారింది మరి ఇంకా బతికే ఉన్నాడా ఎవరిలా తెల్లారిందా ఆ తెల్లారిందా ఏడైందా ఏడైంది మరి నేను సంధ్యావందనం చేయాలి అని అంటాడు బతికున్నాడు గనక ఇంకా సంధ్యావందనం అయ్యట్లేవాయా కదలేవు సంధ్యావందనం ఏంటంటే అలా కాదు నన్ను కొంచెం జాగ్రత్తగా లేవ తీసి కూర్చోబెడితే నేను సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది సంధ్యా లేవ తీసి కూర్చోబెడతారు స్నానం చేయడానికి కదా అప్పుడు ఒక నీళ్లు ఇస్తే ఆ నీళ్లు నెత్తిమించుకుని ఆచమనం చేసి అర్ధ్యప్రదానం ఇచ్చి ఆ సంధ్యావందనం అయింది అని తెచ్చు సాయంకాలం అయింది మళ్ళీ సంధ్యావందనం ఒకవేళ సాయంకాలం కాకుండా మధ్యాహ్నం పన్నెండింటికో పదింటికో మనిషి పోయాడు అనుకోండి ఇంకా సంధ్యావందనక్కర్లేదు ఇది యావజ్జీవం అగ్నిహోత్రంకి హోతి అంటే అలా ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా శాస్త్రం విధించింది అగ్నిహోత్రాది విధి ఏ విధి లేకపోతే సమస్య వీడు చదువుకోకపోతే అంతకంటే ఆనందం మరొకటి లేదు బ్రిస్ ఈజ్ ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ ఈజ్ కానీ విధి వీడు వేయడం చదువుకున్నాడు ఆ విధి చదువుకున్నాడు దాని అర్థం తెలుసుకున్నాడు విద్యార్థ జ్ఞానోత్తర కాలం శంకరుడి వాక్యాలు సమాసం పొడుగ్గా ఉంటుందని మీరు భయపడద్దు సమాసం జాతర చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో కష్టమేం కాదు సో అగ్నిహోత్రము మొదలైన విధులు ఉన్నాయి ఆ విధి యొక్క అర్థం తెలుసుకున్న తరువాత విద్యార్థ జ్ఞానోత్తర కాలం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అగ్నిహోత్రాది కర్మ అనుష్ఠేయం వీడు అగ్నిహోత్రము మొదలైన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠించాలి సరే అనుష్ఠించానే సమస్య ఏమిటి అంటే సమస్య ఏమిటి ఏమిటి కర్మ చేయాలంటే ఓళ్ళంత సాధనాలు సంపాదించుకోవాలి అనేక సాధన ఉపసంహార పూర్వకం అనేక సాధనాలని ఉపసంహార అంటే పోగేసుకోవటం అనేక సాధనాలని పోగేసుకుని ఆ తర్వాత కర్మ చేయాలి నన్ను రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీ రెండో వాల్యం భాగవతం వచ్చింది మూడో వాల్యం వచ్చిందా అని అడుగుతారు అంటే లేదండి వస్తోందండి నేను చెప్తాను రెండో వాల్యూమ్ కి మూడో వాల్యూమ్ కి తేడా ఏంటి యాభై రూపాయలు కాదు ఇప్పుడు పుస్తకం యాభై రూపాయలే రెండో వాల్యూమ్ కి మూడో వాల్యూమ్ కి తేడా చాలా ఉంది నా తరఫు నుంచి తేడా యాభై రూపాయల కింద ఉండదు అనేక సాధన ఉపసంహార పూర్వంగా నేను కంప్యూటర్ సెట్ చేసుకోవాలి అది సరిగ్గా మొర ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అది వర్క్ చేయకపోతే దాన్ని వర్క్ చేసే వాళ్ళని వాళ్ళను దాన్ని బాగు చేసుకోవాలి తర్వాత ఈ లోపల కరెంట్ పోతుంది లేకపోతే యూపీఎస్ పాడవుతుంది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అది పాడవుతుంది లేదా ప్రింటర్ పని చేయడం మానేస్తుంది తర్వాత దాన్ని ప్రింట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేయాలి ఇంకోసారి ప్రూఫ్ రీడ్ చేయాలి తర్వాత మాస్టర్ కాపీ ప్రింట్ చేయాలి ఇదంతా చేసి దాన్ని జాగ్రత్తగా మూట కట్టి తిరుపతి దేవస్థానం వాళ్ళకి అయ్యా తీసుకోండియా అంటే మేము తీసుకో వాళ్ళు వాళ్ళని గెడ్డ ముచ్చుకుని వాళ్ళ చేతిలో పెట్టాలి ఇప్పుడు తీసుకున్నాము వాళ్ళు తీసుకున్నాము వాళ్ళంటే అక్కడికి మన పూచి ఆ తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి వాళ్ళు తీసుకున్నారు కానీ తర్వాత ప్రింట్ చేయాలి కదా కాబట్టి వాళ్ళకి హే పరమేశ్వర వాళ్ళకి ప్రింట్ చేసేటువంటి బుద్ధిని నీవు కలిగించు ధియో యోనఃప్రచోదయా సకల మానవుల యొక్క బుద్ధివృత్తులని ప్రేరేపించేది ఈశ్వరుడే కనుక ఓ వెంకటేశ్వర స్వామి వాళ్ల బుద్ధివృత్తుల్లో నీవు ప్రవేశించి ఈ పుస్తకం ప్రింట్ చేసేటువంటి బుద్ధి వాళ్ళకి కలిగించవలసింది ప్రార్థించాలి అంతకంటే చేయగలిగిందే ఉంది అప్పుడు వాళ్ళకి అది కలుగుతుంది ఆ ప్రార్థనలన్నీ ఫలించి అది కలిగినప్పుడు పుస్తకం ఎంత తేడా ఉందో చూడండి మధ్యలో పుస్తకం చదవటానికి కావాల్సింది మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని చదివితే సరిపడుతుంది జ్ఞానం తెలుసుకోవడం తేలిక అనుష్ఠానం చాలా కష్టం కాబట్టి అగ్నిహోత్రాది కర్మ చెయ్యాలి అని తెలుసుకుంటే ఏమైంది అనేక సాధనములను పోగేసుకుని అప్పుడు అనుష్ఠేయం చెయ్యాలి చెయ్యాలి అంటే ఇప్పుడు కూడా కర్మని జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏమిటంటే కర్మ చెయ్యాలి అంటే సాధనాలు ఉండాలి శరీరంలో ఓపిక ఉండాలి చాలదు చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి ఏమండే చాలా మౌలికంగా పరిశీలించదగ్గ విషయం ఆత్మవిచారం అంటే ఇలాగా ఉంటుంది చెయ్యాలి అనే సంకల్పం కలగాలి అంటే నేను కర్తని అనే భావన ఉండాలి నేను కర్తని అనే భావన లేకపోతే అసలు ఎలా చేయగలుగుతారండి చేయాలనే నేను కర్తని ఇది నాకు కర్తవ్యము అనే దృష్టి వాడికి ఉండాలి కదండి అనే దృష్టి లేకపోతే వాడు ఎలా చేయగలుగుతుంది హౌ హౌ ది పర్సన్ కెన్ డూ సో ఇప్పుడు నేను ఏదో ప్రయాణం చేస్తూ ఉంటా ఇది మన కర్తవ్యము మన ముందు అనే ఒక ఉత్సాహం తెచ్చుకుని ప్రయాణం చేయాలి లేకపోతే ఎవరుందో దృష్టి నుండి ఒకప్పుడు కూర్చున్న చోట నుంచి లేవబుద్ది కాదు టికెట్ అలా ఉంటుంది ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ అనండి ట్రైన్ అనండి ఏమనండి అది ఎదుర్కొండా ఉంది అది వెళ్ళకపోతే దాని మీద పెట్టిన సొమ్మంత వృథ వెళ్లాలి కానీ వేళ లేవతుంది కాదు పుస్తకం చూసుకుంటూ ఉంటాం ఈ ఇప్పుడు ఈ చేస్తున్న పని మానేసి ఈ రైలు విమానం ఎక్కడికో ఎందుకు ఇది వాట్ ఫార్ అనిపిస్తుంది అనిపించి కూర్చున్న చోటు నుంచి లేవవుతుంది కాదు సరే అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ అనుకోవాలి అనుకు అనుక్కునే ప్రాసెస్ ఒకటి ఉంది ఏమనంటే అలా కాదు ఇది మనం లేవాల్సి ఉంటుంది ఇది మనం వెళ్ళబోతే అంతా కూడా వాడవుతుంది ఈ టికెట్ వేస్ట్ అవుతుంది అక్కడంతా నిరుత్సాహపడతారు కాబట్టి మనం ఏనా సరే ఈ పని చేయాల్సిందే అని అనుకోవాలి అనుకుని అప్పుడు లేచి నిలబడి సంచి పట్టుకుని కాబట్టి కర్మ చేయాలంటే సంకల్ప శక్తి ఉండాలండి వెనకాల లేకపోతే కర్మ ఏం చేస్తారు మీరు అదే అంటున్నారా కర్త అహం మమ కర్తవ్యం ఇతం ప్రకార విజ్ఞానవత అవిదూష అనుష్ఠేయం సో ఈ నేను కర్తని అహం కర్త మమ కర్తవ్యం నాకు చేయదగినటువంటి కర్తవ్యం ఉన్నది అని వీడు అనుకోవాలి ఇది ఏం ప్రకార విజ్ఞానవత ఏం పోనా అనుకుంటే తప్పే ఉందండి మంచిదే కదా అంటే మంచిదే కానీ అవిదుష అజ్ఞాని అయి ఉండాలి అలా అనుకోవాలంటే వాడు అజ్ఞాని అయి ఉండాలి ఏమిటంటే అజ్ఞాని అస్తవాలు అజ్ఞాని అజ్ఞాని అంటుంటే వినడానికి బాగులేదంటే మరి అంతేది ఆత్మస్వరూప జ్ఞానం గలవాడు అలా అనుకోడు మరి అహం కర్తా అనుకున్నాడంటే వాడిని అజ్ఞానుల కేటగిరీలో పరస్పరం తీసుకెళ్ళి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత దేహాదులందు అహం అమ్మ భావం పెట్టుకుని వీడు నేను కర్తా అనుకుంటూ ఉంటాడు ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అలా ఎందుకు అనుకుంటాడు కాబట్టి వీడు అవిదుష అజ్ఞానయ్యుండి నేను కర్తనే నాకిది కర్తవ్యము అని అనుకుని అనుష్ఠేయం భవతి అప్పుడు వాడు ఆ కర్మని చేయటం అనేది సిద్ధ సంభవిస్తుంది అలాగా అజ్ఞాని విషయంలో అవుతూ ఉంటుంది ఆ విధంగా జ్ఞాని విషయంలో ఉండదు మరి జ్ఞాని విషయంలో ఎలా ఉంటుంది నటు తథ అలా ఉండదు జ్ఞాన విషయంలో అలా ఉండదు ఎలా ఉండదు అహం కర్త అన్నట్టు ఉండదు నేను కర్తనీ అనేది ఉండదు మరి ఏముంటుందండి అహం కర్త ఉండకపోతే ఇంకేముంటుంది నయతే ఇది ఆత్మస్వరూప వివిధ్యర్థ జ్ఞానోత్తరకాళభావీ కిచిత్ అనుష్ఠేయం అనుష్ఠేయం నభవతి అని నా ఉంది మొదట్లో ఆ నా ఇక్కడికి వస్తుంది అనుష్ఠేయం భవతి కాదు అనుష్ఠేయం ఉన్నది అని కాదు అనుష్ఠేయం నభవతి ఓకే సో తథా ఆ విధంగా అజ్ఞానికి నేను కర్తనే అనుకునేవాడికి కర్మ కర్తవ్య కర్మ ఉంటుంది నేను కర్తనే అనుకునేవాడికి ఉంటుంది కానీ ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడికి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని కర్మలు చేయమని చెప్పిన వేదమే ఆత్మస్వరూపాన్ని కూడా చెప్పింది ఏమని చెప్పింది సో న జాయతే మ్రియతే వా విపశ్చిత్ అనే కఠోపనిషత్తులో ఈ ఆత్మ పుట్టదు ఆత్మ మరణించదు అని ఇలా మొదలుపెట్టి చెప్పింది మరి ఆత్మ పుట్టదు మరణించదు అంటే ఈ పుట్టిందెవరు మరణించబోయేది ఎవరు నేను కాదు మరి ఈ పుట్టి మరణించబోయేది నేను కాకపోతే స్వర్గానికి వెళ్లాల్సిందెవరు అది నేను కాదు ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ స్వర్గానికి వెళ్లడం ఏమిటి ఆత్మ ఎక్కడికి వెళ్ళదు సర్వమో ఆత్మయందే ఉన్నది మరైతే స్వర్గపుణ్యాలను అనుభవించి సుఖాలని భోగాలను అనుభవించాల్సిందెవరు ఆత్మ కాదు ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం కొత్తగా ఆనందాన్ని ఎక్కడో అనుభవించడం ఏంటి ఆత్మయందే అసర్వానందమో ఉన్నది మరైతే ఈ కర్మలకి కర్త ఎవరు నేను కాదు ఈ జ్ఞానము కలిగిన తరువాత ఇప్పుడు వాడు కించిత అనుష్ఠేయం ఉంటుందండి చేయవలసిన కర్మ మిగిలి ఉంటుందా నభవతి ఉన్నది కాబట్టి అయితే ఏం చేస్తాడు నీదో కృష్ణ చేయాల్సిన కర్మ ఉండదు అంటే మరి అయితే ఏం చేస్తాడు అయితే ఏం చేయడం ఏంటండి చేయాల్సిన కర్మ ఉండదు కర్మ ఏమి ఉండదు పాము కాదు త్రాడని తెలిసిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేయడం ఏంటి రిమైన్స్ హ్యాపీ అది తెలియకపోతే వ్రతం చేస్తాడు నాగం చేస్తాడు అది త్రాడని తెలిసిపోతే ఈ రిమైన్స్ ఆ తర్వాత ఏం చేస్తాడు ఇప్పుడు ఆ ప్రశ్న వేయకూడదు అది పామాన్ని త్రాడని తెలియకపోతే ఏం చేస్తాడు నాగవ్రతము చేస్తాడు త్రాడని తెలిసిపోతే ఏం చేస్తాడు ఆ ప్రశ్న ఉండదు అరైజ్ ఓకే అది కాబట్టి అనుష్ఠేయం నభవతి ఎంత తేడా ఉందో చూడండి అనుష్ఠేయం ఉంటుంది అజ్ఞానికి జ్ఞానం మార్గంలో ఉన్నవాడికి అనుష్ఠేయము ఉండదు ఇంత తేడా కనపడుతోంది జ్ఞానికి అజ్ఞానికిను ఏమిటి తేడా లేదంటే కావలసంత తేడా ఉంది ఇంకా వివరిస్తా నాహంకర్త నోక్త ఇది ఆత్మైకత్కర్తృత్వాది విషయ జ్ఞానాత్ అయ్యే ఇష విశేష ఉపపద్యతే ఓకే ఇప్పుడు నేను కర్తని నాకు కర్తవ్యం ఉన్నది అని అనుకుంటాడు అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్ర హోమం చేసుకోవాలి అని శృతి బోధిస్తుంది బోధించిన వెంటనే నాకు నేను అగ్నిహోత్రం చేయాల్సిన వాడను అనే వీడికి కర్తవ్య ఆకాంక్ష నిర్మాణం అవుతుంది నిర్మాణం అయినప్పుడు వాడు దాని పద్దతంతో తెలుసుకుని కావలసిన సమాచారాన్ని వస్తువులని సాధన సామగ్రిని పోగేసుకుని ఆ కర్మ చేసుకుంటాడు చేసుకుని నేను అగ్నిహోత్ర కర్మ చేసుకున్నటువంటి పుణ్యాత్ముడను అనే జ్ఞానంలో కూర్చుంటాడు ఆ తర్వాత దేహత్యాగమైన తర్వాత స్వర్గానికి వెళ్లి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు సో ఈ విధంగా ఒకదాని నుంచి మరొకటి మరొక దాని నుంచి మరొకటి అలా పుడుతూ ఉంటాయి కర్మ నుంచి కాక పుణ్యం పుడుతుంది పుణ్యం నుంచి ఫలం వస్తుంది ఆ ఫలాన్ని నుంచి భోగం దోషం ఆనందం కలుగుతుంది జ్ఞానంలో ఇంక ఇవేమి ఉండవు ఒకదాని నుంచి మరొకటి ఈ లింకులు ఏమీ ఉండవు జ్ఞానాన్ని తెలుసుకుని వాడు ఆనందంగా ఉండిపోతాడు అంతే ఆత్మస్వరూపంలో నిలిచి ఉండిపోతాడు ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే మీ స్థితి పూర్ణమైనప్పుడు మీకు చేయాల్సింది మిగిలి ఉండదు ఇంకా చేయాల్సింది మిగిలి ఉంది అంటే మీ స్థితి అపూర్ణము అని వ్యవస్థ నిర్ధారణ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి ఎవళ్ళని అడిగినా అలాగే చెప్తారు కాబట్టి ఇంకా మీకు చేయాల్సినవి ఉన్నాయా అండి ఉన్నాయి అని చెప్తారు అప్పుడే పెళ్లి చేసుకున్న యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఎరా కర్తవ్యం ఉందా నీకుంటాయి లేకపోవడం ఏంటంటే హనీమూన్ వెళ్ళాలి అంటాడు అప్పుడే పెళ్లి చేస్తున్నాడు ఏం పది పెళ్ళే పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళు ఏదో పెరుగుతున్నారు ఇంక ఇప్పుడు కర్తవ్యాలు ఏం లేవనా అని వాడిని అన్నారు ఎరా నీ కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయి అయ్యో కావాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి పిల్లల్ని పైకి తీసుకురావాలి పిల్లల్ని నేనే పైకి తీసుకొస్తున్నానని అనుకుంటాడు అది చూశారా చిత్రం అంత విడ్డూరమైన సంగతి అదే కానీ దట్ ఈజ్ హౌ పీపుల్స్ సో ఏమంటే సకల ప్రాణులని పైకి తీసుకొచ్చి ఇది ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉందని అలాగనుకోడు మనమే పైకి తీసుకొస్తుంది సరే బాధ్యత ఉంది కర్తవ్యం ఉన్నది అయిపోయింది ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా ఇప్పుడు వానప్రస్థంలోకి వచ్చేసావు కర్తవ్యం ఉందా అని అడిగారనుకోండి కర్తవ్యం ఉంది మరణించి పోయే ముందు కూడా కర్తవ్యం ఉన్నది అని ఈ విధంగా మనిషి అపూర్ణ స్థితిలో ఉండి ఆ కర్తవ్య కర్మలు కర్తవ్యం ఉంది అంటే మరి కర్మ చేయాల్సి ఉంటుంది అలా నడుస్తూ ఉంటాడు అలా కాకుండా ఇక్కడ పరిస్థితి ఏంటంటే నాహం నేను కర్తను కాను ఎందువల్ల నా భోక్త నేను భోక్తని కాను ఎందుకంటే బయట నుంచి ఆనందం లోపలికి రావాలి అని అనుకునే సందర్భంలో వీడు భోక్త అవుతాడు అటువంటి వాడు కర్త కర్మ చేయాల్సి ఉంటుంది కాబట్టి కర్త అవుతాడు నాకు బయట నుంచి ఆనందం లోపలికి రానక్కర్లేదు నా స్వరూపమే ఆనందము ఇంకా వాడు భోక్త కాడు భోక్త కాకుండా అయిపోతాడు భోక్త ఎప్పుడైతే కాడో అప్పుడు కర్త కాడు తర్వాత ఆత్మ ఏకత్వ ఆత్మ ఒక్కటి ఏ సత్యము ఉన్నది ఆత్మయే మరేదీ లేదు సర్వము ఆత్మస్వరూపమున్నదే గలదు తర్వాత ఆ ఆత్మ అకర్తృ అది కాదు ఇత్యాది విషయ విజ్ఞానా ఈ మొత్తం ఆత్మకి సంబంధించినటువంటి ఏకత్వము అకర్తృత్వము అభోక్తృత్వము మొదలైన విషయములన్నింటినీ వీడు తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఇప్పుడు ఈ కర్మను ఇలా చేస్తే స్వర్గం వస్తుంది అని తెలుసుకున్నాడు తెలుసుకుంటే దాని నుంచి అనుష్ఠేయం ఉంటుంది అనుష్ఠిస్తాడు పుణ్యం పుణ్యం నుంచి స్వర్గం స్వర్గం నుంచి భోగం అలాగా ఇలాగా ఆ లింక్ ఉంటుంది ఇక్కడ తెలుసుకున్న తర్వాత అనుష్ఠించాల్సింది ఏమీ ఉండదు అన్యత ఇంకా ఉండదు అన్యత న ఆ జ్ఞానం నుంచి మరొకటి ఏదీ పుట్టదు అన్యత నౌత్పద్యతే నేను పూర్ణుడను అనే జ్ఞానం నుంచి ఏదీ పుట్టదండి నేను అపూర్ణుడను నాలో వెలితి ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి అనేక కామనలు భయాలు పుడతాయి వాటి నుంచి అనేక కర్మలు అనుష్ఠానాలు పుడతాయి కానీ నేను పూర్ణుడను భోక్తను కాను అని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానం నుంచి మరొకటి ఏదీ పుట్టదు ఇది విశేష ఉపపద్యతే కాబట్టి జ్ఞానానికి కర్మకి చాలా చాలా తేడా ఉన్నది తరువాత ఇది జ్ఞానం గురించి చెప్పారు ఇప్పుడు కర్త గురించి చెప్తున్నారు మళ్ళీ యన కర్తమితి వేత్తి ఆత్మానం తర్వాదం కర్తవ్యం ఇవశ్యంభావి బుద్ధి సత్ తదేక్షయా శోధి క్రీయ తం ప్రతి కర్మాణి ఇది జ్ఞాని యొక్క పరిస్థితి నాహంకర్త నా భోక్త పూర్ణ స్థితిలో ఉంటాడు ఇంకొకడు ఉన్నాడు ఎఫ్ పునః ఎవడైతే అహంకర్త నేను కర్తని అనుకుంటాడు ప్రతి మానవుడు కూడా కర్తగా ఉంటాడు చికీర్షవ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ వై షుడ్ యూ డూ సంథింగ్ అంటే ఏదో చెప్తాడు దానికి లక్ష చెప్తాడు సమాజాన్ని ఉద్ధరించాలంటాడు కూడా నా కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటాడు లేకపోతే నన్ను నేను జీవితంలో సంథింగ్ నేను అకాంప్లిష్ చేయాలంటాడు ఏదో చెప్తాడు సో బట్ బేసికల్ ఐ ఆమ్ ది డూ యర్ సో చికీర్షవహ్ జనులు దే వాంట్ టు డూ సంథింగ్ ఇప్పుడు ఇది ఎలా నేను చోటకు వెళ్ళాను వాళ్ళ ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది ఏమిటంటే ఆ ప్రోగ్రాము రామస్తూప నిర్మాణము ఇది ప్రోగ్రాం రామ రామ రామస్తో ఇది అంత ఈ రిలీజియస్ మైండ్ అలా వర్క్ చేస్తుంది దాంట్లో తప్పేం లేదు ఇట్ ఈస్ ప్లేస్ ఏవేవో స్తూపాలు బదులు రామ స్థూపం దట్ ఎక్స్ ఇట్ గుడ్ సో ఏమిటి రామస్తూపం అంటే ఏం చేస్తారు అంటే వీ వాంట్టు కన్స్ట్రక్ట్ సమ్ టెన్ స్టోరీ టెన్ స్టోరీ కడతాం స్టోరీ మీద స్టోరీ అలా కట్టుకుంటూ పోతాం ఆ స్టోరీస్ లో ఆ భవన్ ఆ భవనాల్లో ఉండేటువంటి వివిధ స్థానాల్లో ఏవో రాముని యొక్క జీవితానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫోటోగ్రాఫీలు పెడతాం ఆ టూరిస్టులు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అక్కడ మేమేం చేస్తామంటే శ్రీరామ శ్రీరామ అని రాసి దాంట్లో భూస్థాపితం చేస్తాం అక్కడ భూస్థాపితం చేయడం దాన్ని అడుగున ఫిక్స్ చేస్తాం దాని మీద స్తోపం కడతాం ఇది టూ క్రోర్ ప్రాజెక్ట్ అని ఇది దీని మీద ధర హడావిడిగా ఉన్నారు అందరూ కూడా ఒకళ్ళ ఇద్దర సమ్ టెన్ థౌసండ్ పీపుల్ బోళ్ళంత ధనాన్ని వసూలు చేసి చేయాల్సి ఉంటుంది టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది సో ఇది సరే రామ అనగానేమి దాని అర్థమేమి రామ తత్వం ఏమిటి ఆ తత్వాన్ని ఎలా సాక్షాత్కరించుకోవాలి ఎక్కడ సాక్షాత్కరించుకోవాలి అనే ప్రశ్నలు కనుక వాళ్ళు వేసుకుంటే ఈ స్థూపం పని పక్కకి పోతుంది ఈ స్థూపం పని ముందుకు వెళ్ళదు అది అక్కడే కోల పడుతుంది అంటే అది నాలాంటి పుట్టికాయలను కనుక దాంట్లో ప్రవేశపెడితే బట్ ఈ స్తూపాలు ఈటకలు ఈ సిమెంటు ఇదంతా ఎందుకని ఆదిలోనే హంసపాదు కాబట్టి ఈ ప్రశ్న వేసుకోకూడదు చికీర్షవహ పీపుల్ వాంట్టు డూ సంథింగ్ దే డోంట్ వాంట్ నో నోయింగ్ ఈజ్ చాలా మంది ఏమనుకుంటారంటే నోయింగ్ ఏముందండి పుస్తకం చదవడమేగా Doing is difficult. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి దీన్ని తెలుసుకోవాలనుకోండి ఏముంది ఇక్కడ కుర్చీలో కూర్చొని చదువుకుంటే తెలుస్తుంది అదే ఒక ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి మిస్త్రీలను పట్టుకోవాలి కూలీలను పట్టుకోవాలి సిమెంట్ తీసుకురావాలి ఇసుక తీసుకురావాలి దాంట్లో ఎన్నో ఇతిబాసలు ఉంటాయి అవన్నీ పడాలి పర్మిషన్లని ఇదని ఇవన్నీ చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగాలి కాగితాల సంతకాలు పెట్టించాలి లంచాలు ఇవ్వాలి తిప్పుమాల సంసారం ఎంత ఉందో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏది కష్టం ఇది కష్టం అది కష్టం తెలుసుకోవడం ఏముందండి ఇప్పుడు ఎఫైబీజులు పుస్తకం దొరడానికి ఎంత టైం పడుతుంది అది ఎంత కష్టం అని లోకంలో ఇదొక దృష్టికోణం కానీ రహస్యం ఏంటంటే చెయ్యటమే తేలిక తెలుసుకోవడమే కష్టం అంచేతనే డిజైన్ గీసిచ్చిన వాడికి పదివేలు ఇస్తారు ఆ డిజైన్ ప్రకారం గోతులు తవ్విన వాడికి వంద రూపాయలు కాబట్టి చెయ్యమే తేలిక తెలుసుకోవడమే కష్టం కనుక జనాలు చెయ్యటానికి సిద్ధపడతారు కాని తెలుసుకోవటానికి ముందుకు రాదు చికీర్షవహ మానవ స్వభావం అలా ఉంటుంది కాబట్టి మానవుడు ఎప్పు ఎవడైతే వ్యక్తి ఆత్మానం తనను తాను కర్తగా తెలుసుకుంటాడు వాడు అజ్ఞానం అవుతాడు కాని వాటి దట్ ఈస్ హౌ హీ నౌస్ వాడికి ఎప్పుడైతే తాను కర్తగా ఉంటాడో మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి సార్ వాడు ఆత్మ అకర్తాన్ని తెలుసుకుంటే ఒక రకమైన ఆత్మ విచారణలోనూ ఇంట్రాస్పెక్షన్లోనూ పడతాడు కొంత అంతర్ముఖుడు అవుతాడు కానీ వీడు ఆత్మ అకర్తాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు అసలు ఆ మాట వీణు ఉండడు మీరు గమనించరో లేదో ఆ మాట వీణు ఉండడు ఎందుకంటే ఆ మాట ఎవడు చెప్పరు ఇప్పుడు మీ అందరినీ పోగేసి నేను ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను అనుకోండి మీతో ఆత్మాకర్త అని నేను చెప్తానా మీరు ఆలోచించండి చెప్పడం ఎందుకో తెలిసిన సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ నేను ఏదో చేయాలనుకుంటున్నాను నేను చేయాలనుకుంటున్న వాడిని నేను కర్తలు అనుకుని చేయాలనుకుంటా కానీ కర్త నేను ఆత్మకర్త అనుకుంటే చేయాలని ఎలా అనుకుంటాను నేనే కర్తని అనుకుంటుంటే మీకు ఆత్మకర్త కాదు అనే సంగతి మీకెందుకు చెప్తాను చెప్పడానికి ఆ బుద్ధి కలగదు శ్లోకం చదువుతాం నజాయతే మ్రియతే వా విపశ్చిత శ్లోకం అయితే చదువుతాం కానీ ఆ శ్లోకం యొక్క కూడా తెలుసుకుంటాం తెలుస్తూనే తెలియకుండా మిగిలిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా బిల్డింగులు కట్టించి వాడు దేవాలయాలు కట్టించే ప్రయత్నం చేసేవాడు లేకపోతే ప్రొసెషన్లు తీసే ప్రయత్నం చేసేవాడు వీడు ఆత్మాకర్త అని వాడు తెలుసుకోడు మీకు చెప్పడు అని ఇప్పుడు నేను కనుక ఏదైనా ఒక రెండు ఎకరాల భూమి ఏదో తీసుకుని దాంట్లో ఏదైనా ఆశ్రమ నిర్మాణం చేయబట్టనుకోండి నా చుట్టూ ఉండేవాళ్లే అసలు మన దగ్గరికి వచ్చేవాళ్లే రెడోద మంది ఏడాది మందికి ఏడాది మందికి ఆత్మ అకర్తని ఊరిపోసామనుకోండి ఇంక ఈ ఆశ్రమం కట్టినట్టే ఒక్క ఇటకం కూడా రాదు అక్కడది కాబట్టి వాళ్ళు చెప్పరా అంచేతనే మీకు లోకంలో మీరు ధర్మాన్ని చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది మీరు దానం చేయండి మీకు ఇది వస్తుంది అది వస్తుందని చెప్తారే కానీ ఆత్మ ఆకర్త అనే ఈ పిచ్చి మాట ఎవడు చెప్పరు ఎవరోలో పిచ్చి వాళ్ళు ఉంటారు పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సింది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది నాలాంటి పోటీ వర్త్ లివింగ్ మెంటల్ హాస్పిటల్ బట్ ప్రారంభ లోకంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళే చెప్తారు ఆత్మ ఆకర్త ఇంకెవళ్ళు చెప్పరు అంచేతనే లోకంలో ఎవళ్ళకి కూడా ఈ సమాచారం తెలియనే తెలియదు ఆత్మా అకర్త అని తెలుసుకొని తెలుసుకోరు అహంకర్త అని అనుకుంటాం ఆత్మానం కర్తగానే తెలుసుకుంటాం ఎప్పుడైతే తన ఎందు కర్తృత్వ బుద్ధి ఉన్నదో మమ ఇదం కర్తవ్యం నేనిది చేయాల్సి ఉంది ఇది అవశ్యం భావని బుద్ధిశాతం ఆ బుద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ ఇదం ఏదని మీరు సందర్భాన్ని బట్టి ఉంటుంది సంస్కారాన్ని బట్టి ఉంటుంది మమ ఇదం కర్తవ్యం అంతే నేను ఇది చేయాల్సిందే ఏదో ఇది ఏదైనా అవ్వచ్చు ఆ బుద్ధిలో ఉంటాడు అటువంటి బుద్ధి గలవాడికి ఉద్దేశించి శాస్త్రం ఏం చెప్తుందంటే అరే నువ్వు ఈ మంచి పని చేయరా అని చెప్తుంది శాస్త్రం వాళ్ళ చెప్పలేదనుకోండి వీడు వేళ పేకాట్లో ఎన్న కొడుకు లేకపోతే ఏదో ఏదో బిజినెస్ పెడతాడు వడ్డీ వ్యాపారం మొదలెడతాడు లేకపోతే ఇంకేదో బిజినెస్ పెడతాడు ఏదో పెడతాడు మొత్తానికి లేకపోతే వైన్ శ్రీనివాస వైన్స్ అని ఓపెన్ చేస్తుంది శ్రీనివాస వైన్స్ అన్ని ఈ వైన్ షాపులన్నీ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఉంటాయి బాలాజీ వైన్స్ శ్రీనివాస వైన్స్ ఏడుపు ఎందుకంటే దీంట్లో వన్ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఉంటుంది కూడా చాలా కష్ములమైన వ్యవహారం వాడు లోకానికి విషాన్ని పంచిపెడుతూ ఉంటాడు వాడి కస్టమర్స్ అందరూ కూడా వాడి పుణ్యమాని విషపానం చేస్తూ మహా దుఃఖాన్ని అనుభవిస్తారు దుఃఖంతోటే బతుకుతారు దుఃఖంతోటే మరణిస్తారు వీడు వీడు వ్యాపారం చేసుకుంటూ బిల్డింగ్ మీ బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటాడు సో ఎనీవే వాట్ ఎవర్ సో అవశ్యం భావిని ఏదో ఒకటి చేస్తాడు అధ్యయతం వేరే చెప్తుందంటే రే నువ్వు యజ్ఞం చేయరా అని ఎవడో మహాత్ముడు వచ్చి ఏదో రామస్తూపం కట్టరా అని చెప్తాడు ఏదో ఆ పనిలో పడిపోతూ ఉంటాడు కొంతకాలం వరకు సన్మార్గంలో ఉంటే ఎప్పటికైనా వాడి పుణ్యం బాగుండి ఆత్మకర్త అనే సమాచారం తరతి శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం ధరిస్తాం స్థూపాలు పెడితే శోకం తరగదు ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం తరుగుతుంది తరతి శోకం ఆత్మవిత్ స్థూపం కట్టక ముందు స్థూపం కట్టిన తర్వాత కూడా ఆ సంపూర్ణంగానే మనిషి మిగిలి ఉంటాడు స్తూపం కట్టి చూసుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది ఆ పూటకి మొన్నాటి నుంచి మళ్ళీ మామూలే సో తరతి శోకం ఆత్మవిత ఆత్మస్వరూపం తెలుసుకుంటేనే శోకాన్ని తరిస్తాడు అని ఎక్కడో వింటాడు విని అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు వాడికి శృతి చెప్తుందంటే నీవు కర్తవు కావు అని నీవు కర్తవ్ అని చెప్పలేదు శృతి ఎన్నడూ నీవు కర్తవు అని మొత్తం వేదం మొత్తం లేదా నీవు కర్తవి అనే మాట ఎక్కడా ఉండదు వీడు నేను కర్తను అని వీడు అనుకుంటాడు అనుకుంటే నీవు ఈ కర్మలని చెయ్యి అని వాడికి కర్మలని బోధిస్తుంది శృతి ఎందుకని అధిక్రియతే వాడికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది కనుక ఆ యోగ్యతని వాడు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి తప్పు చేసి చాలా హానిని పొందుతాడనే కారణం చేత నీవు ఈ పుణ్యకర్మలని చేసుకో అని తం ప్రతి కర్మాణి విహితా నేనర్థం వాడిని ఉద్దేశించి శాస్త్రము కర్మలని విధిస్తుంది అంతేగాని శాస్త్రము వాడిని కర్తగా నిలబెట్టడం కోసం కర్మలను విధించదు వాడు ఎలాగూ కర్తనని అనుకుంటూనే కర్మలను చేసే మార్గంలోనే ఉంటాడు ఆ తప్పు మానేసి మంచి పనులు చేస్తాడని కర్మలని విధిస్తుంది అటువంటి వాడికి అజ్ఞాని అని పేరు అదే అంటున్నారు సచ అవిద్వాన్ అటువంటి వాడు అజ్ఞాని కాబట్టి అజ్ఞాని అని మీరు అలాగా టైటిల్ ఇచ్చేయడమేనా అంటే నేను టైటిల్ ఇవ్వడం ఏం కాదు గీత ఉభౌత విజానీత ఇది వచనా మనం ఎందుకు అజ్ఞానం అంటాం ఎవరిని అజ్ఞానం ఆల్సిన పని మనకేముంది శాస్త్రం అలా నిరూపణ చేసింది ఉభౌత విజానీత నాయం హంతి నహన్యతే ఒక క్రియ ఉంటే ఆ క్రియకి ఇటువైపు కర్త అటువైపు కర్మ ఉంటే ఈ కర్త ఆత్మ కాదు ఆ కర్మ కూడా ఆత్మ కాదు నాయం హంతి నహన్యతే ఉభౌతౌ న విజానీత ఎవడైతే ఆత్మ యశ్చైనం హతం సో ఎవడైతే తనను కర్తగా భావిస్తాడో ఇంకొక క్రియలో కర్మగా భావిస్తాడో వాడు వాళ్ళిద్దరూ కూడా ఉభౌత నవిజానీత వాళ్ళిద్దరికీ కూడా సత్యం తెలియలేదు అనే సత్యం నవిజానీత అంటే అర్థం ఏంటండి అజ్ఞాని అనే అర్థం దానికి తెలుసుకోలేకపోయాడు అంటే దాని పేరే అజ్ఞానికదు కాబట్టి ఆత్మస్వరూపం విషయంలో వీళ్ళకి అజ్ఞానం ఉన్నది అంచేతనే శాస్త్రము వాళ్ళకేవో కర్మలని బోధించింది విశేషిత్యూ విదూష కర్మాక్షేపవచనాత్ కథం సపురుష ఇది సో ఇప్పుడు ఇందాక ఏమైనా సందేహం పూర్వపక్షం ఏంటంటే జ్ఞానికి అజ్ఞానికి విశేషం ఏం లేదని తేడా ఏం లేదని తేడా లేకపోవడం కావాల్సిన తేడా ఉంది విశేషుష పైన చెప్పిన విధంగా ప్రత్యేక లక్షణము కలిగిన జ్ఞాని జ్ఞాని యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి నాహం కర్త నభోక్త ఇత్యాది ఆత్మైకత్వకర్తృత్వాది విషయ విజ్ఞానవాన్ అని పైన చెప్పారే అది అది విశేషం నేను కర్తని కాను నేను భోక్తని కాను ఎప్పుడు కూడా వ్యక్తి తనను తాను కర్త భోక్తగా స్వీకరించినంత కాలం వాడు మోక్షానికి అర్హుడు కాడు వాడికి విజ్ఞానం కలగదు వాడు ఆ కర్మ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడంతే ఈ భాగవతం నాలుగో భాగం రాబోతోంది దాంట్లో ఒక ఘట్టం ఉన్నది ఆ ఘట్టంలో ఏమని బోధిస్తారంటే జనులను కర్మ ప్రవాహంలోకి పుష్ వాడు ఎవడైతే ఉంటాడో వాడు వాళ్ళకి చాలా హానిినే చేస్తున్నాడు తద్వారా వాళ్ళకేమీ ఉపకారమే జరగట్లేదు అంటూ పెద్ద ప్రసంగం ఎంత కఠినంగా చెప్తారంటే భాగవత వేదాంత గ్రంథాల్లో ఇప్పుడు మనిషిని కర్మ కర్మలోకి పుష్ చేస్తున్నారనుకోండి వాడు కర్మలోకి వెళ్తానంటే నాయన కర్మలోకి వెళ్ళని చెప్పాలి అది వేరే అది పుష్ి కాదు వీడు పని కట్టుకుని వాడిని నిద్రలేపి నువ్వు ఈ కర్మ చేయరా అని పుష్ి నువ్వు ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తావని పుష్ి చేస్తాడు దాన్ని ఏమని వర్ణించారంటే గుడ్డివాడిని వాడి అజ్ఞానంగా గుడ్డి అక్కడ పాట అలా చెప్తారు గుడ్డివాడిని నీవు పని కట్టుకుని నడిపించి గోతిలో పాడేస్తే ఎంత దోషమో అంత దోషమని చెప్పారు ఆ ఘట్టాలను చూస్తే ఆశ్చర్యం ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఆత్మ ఆత్మ ఏకము అద్వయము అకర్తృ అభోక్తృ ఆత్మ అంటే ఎవరు నేను నీవు వి ఆర్ బి ఆత్మ సో తన మౌలికంగా కర్తృత్వభోక్తృత్వాలు లేవు ఈ కర్తృత్వభోక్తృత్వాలు వస్తాయి సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో ఏమిటి సందర్భం అంటే అజ్ఞాన సందర్భం సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అనే సందర్భంలో ఆ కర్తృత్వభోక్తృత్వాలు వస్తాయి లేకపోతే కర్తృత్వభోక్తృత్వాలు ఏమి ఉంటాయి సుఖమహర్షిని వ్యాసుడు ఎలా వెళ్ళిపోతున్నావే పెట్టాడంటే అవును వెళ్ళిపోతున్నాను పుత్ర అని ఆయన పలకడం పుత్ర ఈ ఫుట్బాడీకి పుత్ర ఏమిటండే సో ఆయన పలకడు పుత్ర రారా అని పిలిస్తే ఆయన పలకడంతే ఇప్పుడు ఎందుకంటే తన ఎందు పుత్రభావం ఆయనకుండదు నేను నువ్వు వెనక్కి వస్తే నీకు నేను తండ్రిని నీకు పెళ్లి చేస్తాను అని ఏదో చేస్తాడు ఆయన ఇంకా ఏదో చేయబోతాడు చేస్తాడు వెనక్కి వస్తే పెళ్లి చేస్తాడు తర్వాత ఉద్యోగం ఏదో చేస్తాడు బట్ నో కాబట్టి నేను కర్తవ్యకరం ఉందని ఈయన అనుకుంటున్నాడు ఆయన అనుకోలేదు కాబట్టి ఎంతసేపు అనుకోవడాన్ని బట్టే ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో విద్వాంసునికి ఎప్పుడు కూడా జ్ఞానము యొక్క కాబట్టి సందర్భాన్ని బట్టి మన ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఆరోపించబడుతూ ఉంటాయి సందర్భము అజ్ఞాన సందర్భం ఆ సందర్భాన్ని తీసి పక్కన పెట్టగలిగితే మీరు స్వరూపమేమి అని కనుక విచారం చేయగలిగితే ఆత్మ అకర్త ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు విశేషిత్య విదుష ఆ తెలుసుకోవడము అనే విశేషం వాళ్ళు ఉంది ఆ ప్రత్యేకత వాళ్ళు ఉంది అటువంటి విద్వాంసుని విషయంలో